స్తోత్రం నాయన పరిస్థితుల మై మొన్నతుల సర్వాధికారి సరసృష్టికరతైన తండ్రి నీకే వందనంలో స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన ఈ రాత్రి కాలం ఇచ్చిన అవ స్తోత్రంలో నాయనా తండ్రి మమ్మల్ని పొద్దున్న మన కాచి కాపాడి భద్ర పరిస్థితులు తండ్రి పెట్టిన దేవ తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన తండ్రి నీకు వందనాలు ప్రభ తండ్రి ఈ రాత్రి కాలంలో మాకు ఇచ్చిన మా మధ్యలో తండ్రి నీకు వందనాలు ప్రభ ఇద్దరు ముగ్గురు నామంట అక్కడ ఉంటారు మా మధ్యలో తండ్రి నీకు వందనాలు వేసయ్య తండ్రి ఈ యశుప్రభ రాని బిడ్డను తొందరగా నడిపించండి వచ్చిన బిడ్డను ఆశీర్వదించండి ఆటంకాలను తొలగించండి పాటధారం అయిపోందండి వాక్యం మమ్మల్ని బలపరచండి అయినా దీవించండి మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి మరి ఏ విధంగా యశసుప్రభ మేము సిద్ధపడాలా ప్రభా మమ్మల్ని నేర్పించండి తండ్రి మరి యేసుప్రభ పతి తిన మాతో మరి మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ఇంకో వందల రాత్రి కాలంలో ఏసుప్రభ వాక్యం చేత ఇంకా మమ్మల్ని బలపరచండి దీవించండిదైనా తండ్రి నీకు స్తోత్రంలో చలసరంని రాకడకు మేము సిద్ధపడాలా అనేక మందిని మేము సిద్ధంగా తయారు చేయాలా తెవా మీరే యేసూప్రభ మమ్మల్ని యేసుప్రభ ముందుకు నడిపించండి పరిశుద్ధాత్మ నడిపింపు మొక్క కలగా చేయండి ఇంకా దీవించండి దేవా ఇంకా లేవనెత్తండినైనా తండ్రిని కుటుంబాలు ఇంకా మారకుండానైనా కుటుంబాలు మారు రక్షణకి నడిపించండి ఏసు ప్రభానికి స్తోత్రంలో కుటుంబాలు మారలేదు వాళ్ళతో మీరు కూడా మమ్మల్ని మాట్లాడండి మమ్మల్ని వేసుకృష్ణ వాన బలపరచండినైనా దీవించండి అక్కడ సిద్ధపరిచిపోమని యేసు ప్రభానికి స్తోత్రం చెల్లిస్తూ ఏసు ప్రభాత ప్రాధతో ప్రత్యర్చుకోమని పడదన వాక్య చేత మీరు మాతో మాట్లాడమని నచ్చడ ఏసు కృష్ణడి వేడు ఆయో పీఠుటూడరేకమై సాష్టాంగని కొని యాడరే డరే భీకరుండ మాయహోవ పీఠమెదుటరే మట్టితోనే మమ్మునల్లా మానవులుగ సృజించను ఇట్టి శుండ ప్రభున్మే మెచ్చుగా మదీనందుము ీకరుండ మాయో పీఠమిదుటూడ రేరితోడోలేకమము సేష్రుడు సృజించెను దారుణిందాన కడే మా దైవమని పూజింతుము ీకరుండ మాయహోవా పీఠమిదుటరే కుట్టేయదానై అట్టి దేవుని శక్తిని భట్టుగా లోకస్తు ప్రస్తుతి పరే భక్తిని ీకరుండ మాయహో పీఠమిదుటరే మేటి సంగీతంబులపై ఇండనారవ చాటరే చాటరేల సన్నుతు ప్రభువందన భీకరుండో మాయహోవా పీఠమిదుటరే మిక్కిలీ కష్టంబులాతో మీ దికిని పాల్పొందను దిక్కులే నీ గోరలాట్లు దిర్గచేర్పన్ మందను భీకరుండో మాయహోవా పీఠ కూడరే ఏకమై సాష్టాంగ పడిసేశ్వరుని కోనియాడరే పీకరుండ మాయ హోవా పీఠ కూడరే ప్రైజ్ లాస్టర్ అలియా ప్రైజ్ లో ప్రార్థం చేసుకుంటారు సూత్రం దేవ పరిశుద్ధుడా గొప్పదేవ ఏసయానికి వందనాలు స్థూతులు స్థౌతరాలు నాయన దైవలీనమా తండ్రి ప్రేమగలమా ఏసయానికి వందన తండ్రి స్థూతులు ఇస్తవుతరాలు నాయన అలా తండ్రి మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రేమించి ఉన్నారు ప్రభా నీకు వందన నా కొరకు లోచి ఉన్నారు ప్రభా మమ్మల్ని రక్షించి ఉన్నారు ప్రభా నీకే కోట్లాది వందనాలు స్థుతులు నాయన గొప్ప దేవానికి తండ్రి అయ్యా ఆకాశం సుభాసనం భూమిని పారిపిటండి తండ్రి ప్రభావని పాతపీటం దగ్గర మన తంపేనా పరిశుద్ధుగా అయ్యాన్ని వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి బ్రహ్మ అమ్మ జగన్ దిహండినైనా మీ ఆత్మతో బొమ్మ నింపండి పరిశుద్ధుగా ఏసయ్యా మీరే మాట్లాడం అని మా తలంపులు మా ఆలోచనలు మా చిత్తం యొక్క తలంపులు మీ ఆలోచనలు బ్రహ్భ మీ మాటలు ప్రభా మృదయంలో ఉంచండి ప్రభా మీరు నడిపింపు దయచేయండి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్న దేవా ఎస్ అయ్యా ప్రార్థన అంతట్లా మీరు తేడై ఉండమని ప్రార్థిస్తున్న దేవా మీకే వందనాల తండ్రి ప్రతి ఒక్కరికి ఏ అవసరతలు ఉన్నాయో తీర్చండి ప్రభా వేసయమందరితో కూడా మీరు మాట్లాడమని మీరు నడిపింపు దయచ్చేయమని వేసిన మమ్మల్ని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ లాంటి విషయ గ్రంథం యాభై అధ్యాయము పదిహేనో వచనంలో పదిహేనో వచనం చదువుకును మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి నిత్య నివాసి వాడు ఇలాగు సెలవి నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములు నివసించి వాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకును కలిగిన ప్రాణమును ఉజ్జీవింపజేటకును వినయం గల వారి యొద్దును మనసు గల వారి యొద్దును నివసించు చున్నాను మనదేవుడు మహాగణుడు ఉన్నతమైన దేవుడు ఆయన మహాగణుడు పరిశుద్ధుడు మహోన్నతుడు నిత్య నివాసి అయిన దేవుడు ఆయన చాలా మహాగణుడై ఉన్నాడు నిత్యము నివసి నిత్యము నిలిచి ఉండే దేవుడై ఉన్నాడు ఆయన ఇలాగ సెలవిచుచున్నాడు నేను మహోన్నతుడ మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించి వాడను దేవుడు పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడు మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించి వాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకును నలిగిన నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకును దీన వినయము వారి యొద్ధను దీన మనసు వారి యొద్ధను నివసించుచున్నాను దేవుడు ఎంత గొప్ప దేవుడైనా ఆయన చాలా గొప్ప దేవుడు మహోన్నతుడు సర్వాధికారి అయిన దేవుడు సర్వశక్తి గల దేవుడు సమస్తము చేయగల దేవుడు ఆయనకు సాటి అయిన వారు ఎవరు లేరు సమస్తము ఆయన ద్వారా కలిగింది ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు అలాంటి గొప్ప దేవుడు ఆయన ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించి దేవుడు అయినా అతి పరిశుద్ధ స్థలంలో ఉండే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నేను అతి పరిశుద్ధ స్థలంలో ఉండే దేవుడును అయినను వినయం గలవాలి ఎవరైతే వినయంతో ఉంటారో దీన మనసు గల ఉంటారో వాళ్ళ నేను నివసించుచున్నాను ఎంత గొప్ప మీ హృదయంలో నేను నివసించుచున్నాను ఎవరైతే నాకు భయపడి నా సన్నిధి వెతుకుతారో నా వాళ్ళ ఏడలా నేను వాళ్ళ ప్రాంతంలో నేను ఆలకించి దేవుడినే ఉన్నానని దేవుడు ఏష్య గ్రంథంలో మనం చదువుతున్నాం ఆయన ఎవరైతే ఆయన మాట విని వణుచుండారో ఆయనకు వినేయత విధేయత ఎవరైతే చూపిస్తున్నారో ఆయన మాటలు ఎవరైతే వింటున్నారో ఆయన మాట ప్రకారం ఎవరైతే జరిగిస్తున్నారో వాళ్ళు వాళ్ళ హృదయాల్లో దేవుడు వాళ్ళ దగ్గర నేను వాళ్ళ హృదయంలో నేను నివసిస్తున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు అదే దిత్యుపదేశండం దిత్యుపదేశండం ఆరో అధ్యయము ఆరోధ్యము నాలుగో వచనంలో అంటాడు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయులకు దేవ యహోవా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలను ఇస్రాయలు వినుము అంటున్నాడు ఇస్రాయల్ అంటే మనమే దేవుడు మన దేవుడైన యహోవా అద్వితీయుడుగు యహోవా నీ హృదయ నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమించాల మనము పూర్ణ మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలంట పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధించాలంట పూర్ణ శక్తితో మనము పూర్ణ బలముతో కూడా దేవుణ్ణి ఆరాధించాలంట పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడని ఎగువను ప్రేమించాల ప్రేమింపవలను అని ఇస్రాయేల్ ప్రజలైన మంతా దేవుడు సెలవిస్తుంది మన పూర్ణ ఆత్మతో మనం దేవుణ్ణి హృదయపూర్వకంగా ఒక పది నిమిషాలు ఒక అర్ధ గంట కాకుండా దేవుణ్ణి మనము ఎక్కువసేపు దేవుల్లో గడుపు గడపాల మన పూర్ణ బలముతో ఆయన చేసిన మేళ్ళు ఉపకారాలన్నీ తలుచుకుంటూ ఆయన్ని స్థుతిస్తూ కొనియాడుతూ మనము ఆయన నామంలో మనం ప్రార్థన చేస్తూ ఇతరుల రక్షణ గురించి మనం ప్రార్థిస్తుంటే ఇక్కడ అంటున్నాడు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమార్లకు వాటిని అభ్యపసింపజేసి నీ ఇంట కూర్చునినప్పుడును ద్రోవను నడిచినప్పుడును పండుకొనినప్పుడును లేచినప్పుడును వాటి గురించి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను నీ కుమారులకు నేడు నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండాలా నీ హృదయంలో ఎల్లప్పుడూ ఉండాలా అవి ఎప్పుడు తొలగిపోవద్దు నువ్వు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించాలా అలాగే నీ కుటుంబంలో నీ కుమారులు నీ కుమార్తెలు వాళ్ళు కూడా అలాగే నువ్వు ఎలా దేవుణ్ణి ప్రేమిస్తున్నావో నువ్వు ఎలా దేవుణ్ణి ఎదిగాలో వాళ్ళకు అది నేర్పించమంటున్నాడు నీ నీకు ఆజ్ఞాపించు మాటలు నీ హృదయంలో ఉంచుకొ ఉండవలను అది నీవు నీ కుమారులకు వాటిని అభ్యసించింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును నీ త్రోవలో నడిచినప్పుడును పండుకొనినప్పుడును లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను ఎప్పుడు నడిచేటప్పుడు అనుకునేటప్పుడు ప్రతి విషయంలో మన పిల్లలకు మనము దేవుడు ఇలాంటి దేవుడు గొప్ప దేవుడు మన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని మనము చెప్ప మన పిల్లలకి మనం నేర్పించాలన్నమాట నేర్పించాలి అయితే చాలా మంది వాళ్ళు మా మా తాత ఎంత గొప్పడు మా నాయడం ఎంత గొప్పది మన మనుషుల గురించి పిల్లలకి మా వంశం ఎంత గొప్పది మాకు ఎంత ఆస్తి ఉంది అని వాళ్ళు సొంత మాటలు చెప్పుకుంటారు కానీ పిల్లలకి మన దేవుడైన దేవుడు ఎవ్వోవా ఆయన లాంటి దేవుడు ఎవరు లేరమ్మా ఆయనకి సాటి అయిన వారు లేరు ఆయన కరుణ వాత్సల్యం గల దేవుడు ఆయన గొప్ప దేవుడు ఆయన పరిశుద్ధుడు అద్భుత కార్యం చేసే దేవుడు ఆయనే మన దేవుడు ఆయనకే మనం ప్రార్థన చేయాలా అని మన అని మన పిల్లలకి చాలా మంది నేర్పించరు అందుకే దేవుడు అంటున్నాడు మీ పిల్లలకి నేర్పించాలా వాటిని సూచనగా మీ చేతికి పట్టుకోవాలంటున్నాడు అవి నీ కన్నుల మీద నీ కన్నుల నడుమ భాషికము వలె ఉండవలను నీ అవి నీ కన్నుల నడుమ భాషికం వలంటే ఒక నిబంధనగా మనము ఆయన బిడ్డలం కాబట్టి ఆయన భర్తయి ఉన్నాడు మనం భార్య ఉన్నాం కాబట్టి మనము భాషికం అది మనము పట్టుకోవాలి అది నిత్యము మనకి మనము నిత్యము ఆయన నామంలో మనము మనము నిత్యం ఆయన నామం సాధన చేసుకుంటూ ఆయన స్థుతించి నిత్యం ఆయన దేవుడు చెబుతున్నాడు అవి నీ కన్నుల నడుమ వాసికం వలె ఉండవలను ఇంటి ద్వారా బంధముల మీదను నీ గౌనుల మీదను నీ గౌనుల మీదను రాయబడవలను నీ ఇంటి తలుపు మీద నీ ఇంటి ద్వారము వాటి మీద కూడా నువ్వు దేవుని వాక్యము రాసుకోవాలన్నమాట నీ రాయవలను నీ దేవుడిని యహోవా నీ పితరులైన అబ్రహాము ఇసాకు యాకోగులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నీవు వాటి నీవు నాటని ద్రాక్షా తోటలను ఒలి ఒలివల తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్త దేశం నుండి నిన్ను రప్పించిన ఎగోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడువు దేవుడు నీ దేవుడన్నా ఎగోవా నీ పితరులైన అబ్రహాము ఇసాకు యాకోవులతో చేసిన ప్రమాణమును బట్టి ఇన్ను ఆదేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని వప్పని మంచి కురములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నీవు త్రవ్వకపోయినా త్రవ్వబడిన బావులను నీవు నాటని ద్రోక్ష తోటలను ఒలివ తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దేవుడు అబ్రహాము ఇసాకు యాకలకు ప్రవాణం చేసిండు నేను పరమ పాలు తేనెలు ప్రవహించే దేశంలో మిమ్మల్ని నడిపిస్తాను మీకు అక్కడ నేను మంచి ఇండ్లను మీరు నా మాట విని నా అర్థలు మీరు వెతికితే మీరు కట్టని ఇండ్లను మీరు కట్టుకపోయినా మంచి ఇళ్లను మీకు ఇస్తాను మీరు నాటి మీరు నాటకపోయినా మంచి ద్రాక్ష తోటలు మీకు ఇస్తాను మీరు తవ్వ మీరు తవ్వకపోయినా మంచి బావులు మీకు ఇస్తాను మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను ఒలివల తోటలను మీకు ఇచ్చిన తర్వాత మీరు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన అగుప్తు దేశం నుండి ఇన్ను రప్పించిన యహోవను మరువకుండా నీవు జాగ్రత్త దేవుడు ఆనాటి ఇస్రాయల్ ప్రజలకి ఆ వాగ్దానం ఇచ్చిండు మనకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు పన్నెండు ముత్యాలతో మనకు ఆ మనకు ఇల్లులో బంగంలో పన్నెండు రాళ్ళతో మనకు ముత్యాలతో దేవుడు మనకి ఇల్లు కట్టించి ఉన్నాడు దేవుడు ఆల్రెడీ కట్టి ఉన్నాడు మనకి బంగారు వీధులతో మనం తిరిగే బంగారు వీధులతో మనం తిరుగుతాము దేవుడు ఆ గొప్ప నిరీక్షణ మనకు ఇచ్చిండు ఆయన మాట మనం పూర్ణ ఆత్మతో మనము ఆయన మార్గంలో నడిచినప్పుడు మనము ఆ యొక్క వాగ్దాన దేశమైన పరలోక పట్టణమును కూడా మనము స్వతంత్రించుకుంటాము ప్రతిదినము దేవుడు మన భారమును భరించి దేవుడై ఉన్నాడు ఈ దేవుడు మరణం మనల్ని నడిపించి దేవుడై ఉన్నాడు ఈ దేవుడన్న ఎగోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలను నీవు ఇతర దేవతలను అనగా మీ చుట్టూ ఉన్న దేవతలను సేవింపకూడదు మీ మధ్యను నీ దేవుడని యహోవ రోషం గల నీ దేవుడని ఎహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశంలో ఉండకుండా నిన్ను నశింపజేయవు మనం దేవుడని యశు ప్రభుడు మనం భయపడి ఆయన మార్గంలో మనము అనుసరించి అనుసరించినప్పుడు ఆయన మనల్ని గొప్ప పురములను గొప్ప ఇండ్లను సమస్తమును దేవుడు మనకు ఉచి దేవుడు ఇంకా సామెతలు అంటాడు మీ కష్టార్జితం చేత మీరు సంపాదించుకోలేరు ఏది కూడా మీ కష్టార్జితం చేత మీరు సంపాదించుకోలేరు కానీ ఎగోవా ఆశీర్వాదం వలన మీరు దీవున నొందుతారంటాడు మీ నోరు జీవపు ఊట అంటాడు సమస్తము మీ నోట్లో ఉన్నాను మీరు ఏదైతే పలుకుతారో అది మీకు కలుగుతది అని మీ నోరు జీవుకు ఊట అంటాడు దేవుడు మాటలు మన హృదయంలో ఉంచింది కాబట్టి మనము అవి పలికినప్పుడు అవి మనకి దేశామం పెరటం మనకు దొరుకుతుంది మన పిల్లలను కూడా మనము దేవుడు నిన్ను దీవించిందిగా కానీ ప్రతిదినం పలకాలంటాయి నా కుటుంబంలో ఉన్న ఆ సమస్యలన్నీ తొలగిపోనుగా కానీ పలికినప్పుడు ఆ ఇంట్లో ఉన్న సమస్యలు కూడా దేవుడు తొలగిస్తాడనమాడు తొలగిస్తాడు ఏమో స్వార్థ పదివేను అధ్యాయము ఐదో విషయం ద్రాక్షలిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవని అంది నిలిచి ఉందినో వాడు బగుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ద్రాక్షావల్లిని నేను తీగలు మీరు అంటున్న యేసు ప్రభు ఆయనలో అంటగట్టబడిన తీగలమై మనం ఉన్నాము అయితే మీలో మీరు మీరు నా ఎందు నిలిచి ఉంటేనే ఉండునో నేను ఎవని నిలిచి ఉందునో వాడు బగుగా ఫలించును ఎవరు నా ఎందు నిలిచి ఉంటారో దేవుని ఎందు ఎవరు నిలిచి ఉంటారో నేను ఎవరి ఎందు నిలిచి ఉందునో వారు బుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటున్నాడు ఎవడైనానో నా ఎందు నిలిచి ఉండని ఎడలా వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అటి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతరు ఎవ ఎవరైనా కూడా నా ఎందు నిలిచి ఉండక నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు నా ఎందు నిలిచి ఉండకుంటే మీరు తీగలవలే బయట పారవేయబడి ఎండిపోతారు మనుషులు అటి పోగు చేసి అగ్నిలో కాల్చివేస్తారు నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండినలా మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును నా నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి ఉంటే మీకు మీరు ఏది అడిగితే అది మీరు పొందుతారు నాకు వేరుగా దేవుళ్ళో లేకుండా మీకు వేది కూడా మీరు సంపాదించుకోలేరు అంటున్నారు అయితే మట్టేష్ వార్త దేవునికి వేరుగా ఉండి ఏది కూడా కాదనమాట దేవునిలో టైం పెట్టకుండా దేవుణ్ణి దేవుని సన్నిధి వెతకుండా మా సమస్యలు పోతలేవు అని అనుకుంటే దేవుని సన్నిధిలో టైం పెట్టకపోతే దేవుణ్ణి పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో ఆయన సన్నిధిని వెతకపోతే అన్ని ఎక్కడ సమస్యలు అక్కడే అయితే మతే స్వార్థ ఐదో అధ్యాయము ఆరో వచ్చినంలో నీతి కొరకు ఆకలి దప్పు గల వారు ధన్యులు తృప్తి పరచబడుదురు కనికరం గల వారు వారు కనికరం పొందుదురు హృదయ శుద్ధి గల వారు వారు దేవుణ్ణి చూచేదరు నీతి ఆకలి దప్పుకలు గలవారు ధన్యులు నీతి అంటే మన నీతి కాదు కానీ ఏసుప్రభు నీతిని మనము వెతికితే ఆ నీతి కొర ఆ నీతి కొరకు మనము ఆకలి దప్పకలుగా ఉంటే వాళ్ళు ధన్యులు అంటున్నారు చాలా మంది ఎన్నో అవసరాలలో ఎన్నో అక్కర్లో ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు అబద్ధాలు ఆడకూడదు అనుకుంటారు అబద్ధాలు ఆడేస్తారు కానీ దేవుని కొరకు నీతిగా వాళ్ళు ఉండలేరు లోకంతో కాంప్రమైజ్ అయిపోయి వెళ్తా అయితే దేవుడు అంటున్నాడు నీతి కొరకు నువ్వు ఆకలి దబ్బుకులతో ఉంటే నువ్వు ధన్యుడవు ధన్యురాలవు మీరు తృప్తి పరచబడదురు అంటున్నాడు కనికిరం గల ధన్యులు వాళ్ళు కనికెరము పొందుదురు మీరు కనికిరంతో ఉంటే మీరు తిరిగి కనికెరము పొందుదురు కనికరం గల వారు ధన్యులు మీరు కనికరము పొందుదురు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూసేదరు మీరు హృదయ శుద్ధి గల ధన్యులు అంటున్నాడు హృదయ శుద్ధి గల ధన్యులు వాళ్ళు దేవుణ్ణి చూసేదారు అదే కీర్తనలు నూట పంతొమ్మిది మీరు యవనుడు దేని శుద్ధి శుద్ధి పొందుతాడు దేవుని వాక్యమును బట్టి కదా అనండి నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదో తొమ్మిదో యవనస్తులు దేని చేత తమ న తమ నడత శుద్ధిపరుచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనట చేతనే కథ నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను నీ నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను యవనస్తులు దేని చేత తమ తమ నలత శుద్ధిపరుచుకుంటారు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వాళ్ళు దేవుణ్ణి చూసేదారు అయితే మన హృదయము దేవుని వల్ల శుద్ధి అవుతుందంటే దేవుని వాక్యము చేత మన హృదయము శుద్ధిపరచబడుతుందన్నట్టు శుద్ధిపరచబడుతుంది ఆయన సన్నిధిలో ఆయన్ను మనం ఎంతసేపు వెతుకుతామో అప్పుడు మనకు కావాల్సిన శక్తిని పరిశుద్ధాత్మను దేవుడు మనకు అగ్నిని మనకు కుమ్మరిస్తాడు లోక ఈ లోకమైనా లేకుండా దేవుని దేవుని సన్నిధిలో మనం టైం పెట్టినప్పుడే మనం ఈ లోకము ఈ లోకంలో వచ్చే శ్రమలను మనము జయించగలం అయితే మోసే కూడా మోస కూడా దేవుంత గడిపినప్పుడు ఆయన కొండ మీద ఉన్నప్పుడు నలభై రోజుని ఆయన ముఖము ఏశప్రభు ముఖం లాగా సూర్యుడు సూర్య కాంతి వలె ఆయన మెరిచిపోయిందంట ఆయన ముఖం వెలుగుతో నింపబడింది ఆయన ముఖము ఇస్రాయల్ ప్రజలు సోడలేక అయ్యా మోసే నీ ముఖం మేము చూడలేకపోతున్నాము మీ ముఖం మీద ముసుకు వేసుకో మేము చూడలేకపోతున్నాం అండి అయితే మనం దేవుని ప్రార్థనలో మనము ఆయన శక్తిని పొందినప్పుడు మనం కూడా ఈ లోకంలో వెలుగులాగా ప్రకాశిస్తాం అందుకే ఎస్ ప్రభు అంటాడు మీరు ఈ లోకమునకు వెలుగయ్యున్నారు మీరు ఈ లోకమునకు ఉప్పయ్యు ఉన్నారు అని అంటాడు మీరు దీపం వెలిగించి కొండ మీద కొండ మీద ఉండ పట్టణము మరుగై నేరు ఉండ నేరదు అంటాడు ఇది దీపం వెలిగించి దీపస్తంభం మీద పెట్టండి కింద పెడితే అది అంతవరకు కొంచెమే వెలుగుంటది కానీ దీపస్తంభం మీద పెడితే దీపస్తంభం అనగా వేసి ఆయన మనము ఆయన మీద మనం ఉంటే ఈ లోకానికి మనం వెలుగుగా ఉంటాం అందుకే నూట కీర్తనలో అంటున్నాడు తమిళిధ్యావులో యవనస్తులు దేని చేత తమ నడకను తమ నడత శుద్ధిపరుచుకుందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా దేవుని వాక్యమును మనం జాగ్రత్తగా మనము వాక్యము చదువుతుంటే ఆ వాక్యము మన హృదయాల్లో పనిచేస్తుంది నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము నా పూర్ణ హృదయముతో నేను నిన్ను వెతికి ఉన్నాను అంటాడు మనం పూర్ణ హృదయం దేవునికి ఇస్తున్నావా పూర్ణ హృదయంతో దేవుని వెతుకుతున్నావా సగం మనసు పనుల మీద సగం మనసు దేవుని మీద పెడుతున్నాం మన పూర్ణ ఆత్మతో దేవుని సన్నిధిని మనము మనము దేవునికి ఇవాల్సిన సమయంలో మనం ఈయటం లేదు అయితే ఒక వాక్యంలో దేవుడు అంటాడు తల్లి ఉంటే హిర్మ్యా గ్రంథంలో అంటాడు ఓ ఇర్మియా వీళ్ళు నన్ను తండ్రి అని పిలుస్తున్నారు నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన మహిమ ఎక్కడా నాకు రావాల్సిన ఘనత ఎక్కడా వీళ్ళు నీరు నిలవలేని తొట్లను తొలపించుకొని ఉన్నారు యషియా గ్రంథము ఇర్మియా గ్రంథము రెండో అధ్యాయం పదమూడో వచనములు నాజనులు రెండు నేరములు చేసి ఉన్నారు జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు తమ కొరకు అనగా బద్దలై నీలు నిలువని తొట్లను తొలపించుకొని ఉన్నారు ఇస్రాయేలు కొనబడిన దాసుడా ఇంట పుట్టిన దాసుడా కాడు కదా ఇతడెలా దోగుడు సొమ్మాయను అంటాడు అయితే నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు జీవజలపు జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు తమ కొరకు అనగా బద్దలై నీలు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు జీవజలము ఊటనైన నన్ను విడిచి నీళ్లు నిల్వని తొట్లను వెళ్ళి కలిపించుకొని ఉన్నారు రెండు నేరములు చేసి ఉన్నారు అయితే మనం కూడా ఒకవేళ మన భారములు మనమే మోసుకొని మన దేవుడు అంటారు మీ బీ భారము ఎవ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను అయితే మన భారములు ఆయన మీద మోపకుండా ఆయన మీద ఎస్ ప్రభావ నా భారాలన్నీ నీ మీద మోపుతున్నానని చెప్పి ఆయన మీద మోపకుండా మా తిరిగి అదే చింతిస్తూ మనం దేవుళ్ళ టైం పెట్టకుండా టెన్షన్ పడుతూ దేవునికి దూరమైపోతున్నామేమో అందుకే దేవుడు అంటాడు జీవజల పూట నన్ను విడిచి నన్ను విడిచి ఉన్నారు నీళ్లు నిలువని తొట్లను తమ తొలిపించుకొని ఉన్నారు ఇస్తయ్యలు కొనబడిన దాసుడా ఇంట పుట్టిన దాసుడా కాడు కదా అతడు ఎలా దోగుడు అంటాడు వీళ్ళు ఆయన ఎలా దోపుడు సొమ్మాడు ఆయన ఎలా బాధలు పడుతున్నాడు అతడు కొనబడిన దాసుడు కాదు కదా నేను అతన్ని స్వతంత్రగా చేసి విన్నాను మళ్ళీ వీళ్ళు ఎలా దోపుడు సొమ్మాయి అయినారు అనని దేవుడు మాట్లాడుతున్నాడు అదే ఇరవై ఒక్క శ్రేష్టమైన ద్రాక్షలి వంటి దానిగా నేను నిన్ను నాటి కేవలము విక్కమైన విత్తనము వలనే చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని నాకు జాతి ద్రాక్ష వలి వలె దేవుడు అంటున్నాడు శ్రేష్టమైన ద్రాక్ష వలి నిన్ను నాటి కేవలము ఇక్కటమైన ఇక్కమైన విత్తనము వలె చెట్టు వలె వంటి దానిగా అదే ఇరవై ఐదులో మంచి శ్రేష్టమైన ద్రాక్షవళిగా దేవుడు మనల్ని నాటిండు అంటాడు అంత అతి శ్రేష్టమైన ద్రాక్షవళిగా నాటిండు అదే విషియాల ఆరోగ్యంలో కూడా అంటాడు నేను శ్రేష్టమైన ద్రాక్షళిగా నాటినాను కారు ద్రాక్షలు ఎందుకు వచ్చినాయి అని అంటూ ద్రాక్షలు కాయుట కారణమేమే అదే షియా అదే ఇర్మియా ఇరవై రెండు కూడా అంటాడు జాగ్రత్త నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము నీ గొంతుక దప్పి కొనుక్కునున్నట్లు జాగ్రత్త పడుము అని నేను చెప్పినను నీవు నా మాట వ్యర్థము ఆ మాట వ్యర్థము అన్యులను మోహి ఆ మాట వ్యర్థము వినను అనని అంటు జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుగు కొనుము ఈ గొంతుగా దప్పికొనకుండాట్లు జాగ్రత్త పడమంటుంది ఈ పాదములకు చప్పులు తొడుక్కోమంటున్నాడు దప్పిక కొనకమంటే పరిశుద్ధాత్మను మనము పొందమంటు అదే కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన మొదటి అధ్యాయంలో కూడా యగోబాను యగోబా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషంగా నడుచుకున్నవారు ధన్యులు ఆయన శాసనములను గైకోనొచ్చు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు ఆయన వారు ఆయన మార్గములో నడుచుకోనొచ్చు ఏ పాపమును చేయరు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా కైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు అహా నీ కట్టలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండుట ఎంతో మేలు యహోవా ధర్మశాస్త్రమును యహోవా ధర్మశాస్త్రము అనుసరించి నిర్దోషముగా నడుచుకుని ధన్యులు అంటాడు యహోవ ధర్మశాస్త్రమును అనుసరించే నిర్దోషముగా నడుచుకుని ధన్యులు ఆయన శాసనములను గైకోనుచు హృదయ పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు ఆయన శాసనములను గైకోనుచు పూర్ణ హృదయంతో మనం వెతుకుతాం కానీ పూర్ణ హృదయముతో ఆయనను మనం వెతకాల పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు వారు ఆయన మార్గములలో నడుచుకొనచ్చు ఏ పాపమును చేయరు ఈ ఆజ్ఞలను జాగ్రత్తగా కైగొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు ఆహా నీ కట్టడలను కైకొనటట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిట ఎంతో మేలు నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనే దేవుని ఆజ్ఞలన్నిటినీ మనం జాగ్రత్తగా కై దేవుడు మనకు ఆజ్ఞాపించి అలా మనము ఆయన ఆజ్ఞలన్నిటినీ మనము లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు నీతి గల నీ న్యాయ నేను నేర్చుకొనున్నప్పుడు యథార్థి హృదయంతో నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించేదను దేవుని నీతి నీ దేవుని విధులు నీతి నీ న్యాయ దేవుని విధులు న్యాయం గలవి నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించేదడు మనం ఎప్పుడైతే దేవుణ్ణి పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో పూర్ణ ఎప్పుడు ఆయనను మనము ఆయనకు సమీపంగా మనం ఆరాధిస్తామో అప్పుడే ఆయనకు సమీపంగా మనము ఆయన దగ్గరకు మనము మనము ఉంటాం ఆయన దేవుడి యొక్క దేవుని మనకు తెలిసిపోతుంది ఆయన యథార్థత అన్ని మనకు వచ్చేస్తాయి ఆయన యేసు ప్రభు గుణ లక్షణాలన్నీ మనకు వచ్చేస్తాయి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఒక గంట అట్లా దేవుళ్ళ గడిపితే కొన్ని తెలిస్తే కొన్ని దేవుని గురించి మనకు తెలియకపోవచ్చు అయితే ఆయన మనము ఆయన హృదయ ఆజ్ఞలను మన హృదయపూర్వకంగా మన పూర్ణ ఆత్మతో మనము ఆయన సన్నిధిలో మనము కనిపెట్టినప్పుడు మనకి ఏ అవమానము కలగలేరుదు మన యథార్థు హృదయంతో మనము దేవుని సన్నిధిలో మనము ఉంటాం ఏ మోసం కానీ ఏ ఒక ఈ లోక ఈ లోకం ఏది కూడా మన దగ్గరికి రాదంటున్నారు ఈ కట్టడలను నేను గై కొందినం పదిహేడవ కూడా నీ సేవకుడైన నేను బ్రతికినట్లు మా ఎడల భయారసము చూపుము నీ వాక్యమును బట్టి నేను నడుచుకో నేను నడుచుకో నడుచుకొని చూను నేను నీ ధర్మశాస్త్రమును ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెయము నా నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా నీ దయారసము చూపుము దేవా నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా నీ దయారసము చూపుము నీ వాక్యమును బట్టి నేను నడుచుకొని చుందును నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరవమంటాడు దేవా నేను భూమి మీద పరదర్శిణ ఉన్నాను నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకము ఈ న్యాయం విధుల మీద నాకు ఎడదగని ఆశ కలిగి ఉన్నది దేవుని న్యాయ విధుల మీద మనము ఆశ పెట్టుకోవాలా ఈ నాకు మరుగు చేయకము ఈ ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరుగు నాకు తెలిసింది కొంచెమే ప్రభా నా కన్ను ఆశ్చర్యమైన కార్యాలు నేను చూసినట్లు నా కన్నులను తెరు ప్రభు నేను బ్రతుకున్నట్లు నీ దయారసము నీ కనికరము నా ఎడలా ఉమ్మరించు ప్రభు అని దావిదు మహారాజు ఇక్కడ ప్రార్థిస్తున్నాడు మనం కూడా ఆయనలాగా ప్రార్థించాము నలభై మూడు కీర్తన నలభై మూడులో కూడా నా నోటి నుండి సత్యవాక్యమును ఏమాత్రము తీసివేయకము నీ న్యాయ విధుల మీద నేను ఆశకు నిలిపియున్నాను నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదను నేను నిత్యము దానిని అనుసరించుదను ఏలే అనగా నేను నీ నోట నా నోట నుండి సత్యవాక్యమును ఏ మాత్రమును అంటాడు నీ మేళ మీద నేను ఆశ నిలుపుకు నిరంతరము నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును నా నోటి నుండి నా నోటి నుండి నీ సత్యవాక్యమును ఏమాత్రము తీసివేయకము అంటాడు నీ నేను మీద నేను ఆశ నిలిపి ఉన్నాను నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును నేను నిత్యము అనుసరించదు నేను నీ ఉపదేశమును వెతుకువాడు అలా నీ సత్యవాక్యము నా నోట్ల నుంచి ఎప్పుడు కూడా తీసివేయద్దు ప్రభా నీ సత్యవాక్యములు నా నోట్ల ఉంచండి నీ న్యాయ మీద నేను ఆశయ ఉన్నాను ప్రభా అని మహారాజు ఆయన సన్నిధిని యథార్థ హృదయంతో ఆయన సన్నిధిని వెతుకుచున్నాడు అదే డెబ్బై రెండులో కూడా అంటాడు వేల వెండి బంగారు నానెమ్ముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు వేల వేల వేల బంగారు వెండి బంగారు నానెమ్ముల కంటే కూడా నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అంటాడు ఎంత డబ్బులు బంగారం వెండి బంగారం ఉన్నా కూడా ప్రవ్వా నీ వాక్యము నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు ప్రభా ఈ వాక్యము నా పాదములకు దీపం ఉంది ప్రభా అని దావిదు మహారాజు అంటాడు మనము ఆయనను పూర్ణ పూర్ణంగా మనము ఆయన సన్నిధి మనం వెతుకునప్పుడు మనకి ఏది కూడా అవమానము కలుగనేరు అయితే ఏవన్ సు వార్త పద్నాలుగో అధ్యేయము ఇరవై ఏడవ వచ్చిన వాళ్ళంటారు పద్నాలుగో అధ్యయము పద్నాలుగు పద్నాలుగు పద్నాలుగు లాంటారు నా నామంన మీరు నన్నేమి అడిగినను నేను చేతులు మీరు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలను గైకొందురు నేను తండ్రిని వేడుకొందును మీ యద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపయోగ ఆత్మను మీకు అనుగ్రహ మీకు నా నామంన మీరు నన్నేమి అడిగినను నేను చేతును మీరు నన్ను ప్రేమించినడలా నా ఆజ్ఞలు పైకొందుడు నేను తండ్రిని వేడుకొందును దేవు నామంన మనం ఏది అడిగినా కూడా ఆయన ఆజ్ఞలు మనం ప్రేమిస్తున్నాం కాబట్టి నన్ను ప్రేమించిన వేడలా మీరు నా ఆజ్ఞలను గైకొంటారు ఆజ్ఞలను మనం గైకొంటూ ఆయనను మనం ఏది అడిగినా కూడా ఆయన నామమున మనకు ఆయన చేస్తాడు అనగా నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ధ ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూప ఆత్మను మీకు అనుగ్రహించులు లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు కనుక అది పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మిమ్మను అనాథులుగా విడువను మీ అద్దకు వచ్చను అయితే లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మిమ్మను మీలో ఆయన ఆయనను మీరు ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మిమ్మను అనాథులుగా విడవను మీ యొద్దకు వత్తుడు దేవుడు మన యొద్కు ఎల్లప్పుడూ ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మను మనకు ఉంచి దేవుడు మనకు పరిశుద్ధాత్మను ఇచ్చాడు మనము ఎప్పుడు ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకుంటూ ఉండాలా మన గొంతుగా మన గొంతు దప్పి కాకుండా మనం ఆ జీవజలమును మనం తాగుతూ ఉండాలా ఆ యొక్క పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మ మనం పొందుకుంటూ ఉండాలా ఆయన కొరకు మనము మన పాదములకు చెప్పులు ఈ పాదములకు చెప్పులు తొడుక్కొని అంటున్నాడు మన పాదములకు సమాధాన స్వార్థ వల్ల సిద్ధ మనసు దేవుడు మనము సిద్ధ మనసు అనే జోడ్లు మనము పడుక్కోవాల దేవుడు తన వాక్యము దీవించిన గాకే స్తోత్రం దేవానికి వందనాలు రజ పరిశుద్ధాత్ముడా పరిశుధుడా దేవాసయానికి వందనాలు శృతి స్తోత్ర నాయన ప్రభానికి వందనాలు రజ లేదంటే సంగం ప్రభా మాతో మాట్లాడిన విధానాలు బట్టి వందనాలు వేసే ఆ స్థూతులు స్థూత్రాలయన అయా మేము ప్రతి విషయంలో తప్పిపోతున్నాము ప్రభా మీతో మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు స్థూతులు స్థూత్రాలయన పరిశుద్ధాత్మ దేవ చేపడ్డే వాక్యం హృదయాల్లో పరింపు చేయని విషయంలో మేము తప్పతున్నాం ప్రభా మమ్మల్ని సక్కదిద్దం చేసి ప్రభా పరిశుద్ధానికి వందనాలు తండ్రి మా ప్రతి భారము ప్రభా మీరు భరించి దేవుడై ఉన్నారు ప్రభా నీకు స్తోత్రాల నాయన మా ప్రతి అవసరత కూడా మీరు తీర్చగల దేవుడై ఉన్నారు ప్రభా నీకు స్తోత్రాలను అయినా విశయానికి వందనాలు ప్రభా యోనా కూడా ప్రభా సముద్ర కడుపుస తండ్రి చేప కడుపులో నుంచి తిమింగులం కడుపులో నుంచి కూడా ప్రార్థన చేస్తే ప్రభా అక్కడి నుంచి కూడా నువ్వు బయటకి తీసుకొచ్చిన దేవుడు ప్రభావ నీకు స్థూతులు స్తోత్రాలు నాయన ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు మేము చూచినట్లు ప్రభా మా కన్నులు నీ దయారసం మేము బ్రతుకున్నట్లు మీ దయారసం పోయండి నీకే స్తోత్రాలు నాయన గొప్ప దేవా ఇంకేం వందనాల రజా అయ్యా నీ నిన్ను పూర్ణ హృదయంతో పూర్ణ పూర్ణ మనస్సుతో ప్రభా అయ్యా మిమ్మల్ని మేము సేవించాలా ఆరాధన చేయాలా ప్రభా అలాంటి కృప మాకు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్న ప్రభావ ఏ ఆజ్ఞలు కూడా మేము తప్పిపోవద్దు ప్రభా ప్రతి ఆజ్ఞలు కూడా మేము గై కొనాలా ప్రభా దాని ప్రకారంగా మేము జీవించాలా అట్టి కృప మాకు దయచేయండి ప్రభా ఈ ఆజ్ఞలు మేము నడుచుకోవాలా ఈ లోకంతో ప్రభా మేము కాంప్రమైజ్ కావద్దు ప్రభా ఏస అయా లోకముకు మీరు వెలుగై ఉన్నారన్నారు ప్రభానికి స్తోత్రాలనైనా అయ్యా ఎంతో గొప్ప రక్షణ మాకు ఇచ్చిన ప్రభా నీకే వందనాల రజ మేము ప్రతి ఒక్కరు కూడా ఫలించాలా నీ రక్షణ స్వాత ప్రచురం చేయాలా ప్రభా మాకు సహాయం దయచేయండి మా ప్రభా నీకే వందనాలు రజ పరిశుద్ధుడా నీకే స్థుతి స్తోత్రాలైనా చెప్పబడ్డ వాక్యం ప్రభా మీరు గట్టి చేయమని ఏసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మన ప్రబన యేసు క్రీస్తు కృప సమాధానము పరిశుధాత్మ నడిపింపు మనకందరికీ సదాకాలం తోడేండుని గాక ఆ మెయిన్ ప్రేజ్ల సిస్టర్ బ్రదర్స్